మహాపరుషుదుడ మహోన్నతుడ సర్వోన్నతుడ జీవం కలిగిన దేవ జీవాధిపతి అనేస్తే నాయన వందనాలు ప్రభానా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభానా తండ్రి గడిచిన కాలం అంతా కాచీ కాపడి రెక్కల ప్రభా తండ్రి ప్రభా ఈ దినాన్ని అనేకలు చూడలేకపోయి ప్రభా కానీ నువ్వు మమ్మల్ని సచీవ నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా ఇదిగో నాయన ప్రభా నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నా నామాన్ని స్థూతిస్తారు అక్కడ నేను ఉంటానన్నావు తండ్రి ఇదిగో ప్రభా ఈ ఆన్లైన్ ప్లేయర్ మీటింగ్ లో చిన్న మందిగా గుడి ప్రభా ఆరాధిస్తున్నాం ప్రభా తండ్రి పాఠల ద్వారా మీరు మహిమ నందండి వాక్యం మీరు మాతో మాట్లాడండి ప్రభా నైనా తండ్రి నా ప్రభా తండ్రి అలాగే ప్రభాన్ ఆయన మేము భయంకరమైన దినాల్లో భయంకరమైన స్థితిలో మేము ఉన్నాం ప్రభాత తండ్రి విన్న వాక్యం ప్రభాతం వాక్యం సారంగా ప్రవర్తించే విధంగా మేము ఉండాలా ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకోవాలా ప్రభాతం మీరే వాక్యం మాట్లాడమని ఈ జరిగే ఆరాధన అంతట్లో ప్రభాన ఆయన మీరే మహిమా గణత ప్రభావం నొందమని సమస్త మహిమా గణతా ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రార్థిస్తూ నజరేడని సుక్రీస్తు నామం ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్ ఆకశ ముందుని ఉండగా నేను ఎవరికి భయపడను ఆకశ ముందుని ఉండగా నేను ఎవరికి భయపడను నివి లోకములు నా కుందగా నేను దేనికి భయపడను నివి లోకములో నా కుందగా నేను దేనికి భయపడను శత్రు సమూహము నన్ను చుట్టినా సైతానుడు సంహరింప చూసిన శత్రు సమూహము నన్ను చుట్టినా సైతానుడు సంహరింప చూసిన నా సహవాసిగా ఉండగా నేను ఎవరికి భయపడను నా సహవాసిగా నీ ఉండగా నేను ఎవరికి భయపడను ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నివి లోకములో నా కుందగా నేను దేనికి భయపడను నివి లోకములో నా కుందగా నేను దేనికి భయపడను వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు మరణము మింగగకాంక్షించిన నేను దేనికి భయపడను మరణము మింగగా కాక్షించిన నేను దేనికి భయపడను ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నివి లోకములో నా కుందగా నేను దేనికి భయపడను నీవి లోకములో నా కుందగా నేను దేనికి భయపడను పడిపోయిన వెన కంజవేయక పాశ్చాత పడి ప్రభు నడుగు పడిపోయిన వెన కంజవేయక పాచాత పడి ప్రభు నడుగు నిన్ను క్షమించును నీ ప్రాభువే నీవు ఎవరికి భయపడకు నిన్ను క్షమించును నీ ప్రాభువే నీవు ఎవరికి భయపడకు ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నివి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను నీవి లోకములో నాకుండగా ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం ధ్యానిస్తాం పరిశుద్ధుడు వండ్రి మీకే వదనాలు వేసయ్యా కృపామాయుడ సర్వోన్నతుడ దేవ మీకే వదనాలనైనా ఈ దినమంతా మీ సాయం చేత నడిపించండి మీకు ఎంతో వదనాలు ఈ మధ్యాహ్న కాలం నా ప్రభా మీ సన్నిధిలో తన్మల్ సమయం గడిపే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలి ఎంతోమంది ఇటువంటి అవకాశం లేక ప్రభా అనేక ప్రాంతాలు పరిగెత్తుతున్నారు తండ్రి కానీ మీరు మాకు సహాయకులు ఉన్నందుకు కృపగల దేవ సర్వనతుడ మీకే వదనాలి ఎన్నో వాగ్దానాలు చేసి మాకు ఓ ప్రభా ఆ యొక్క వాగ్దానాలు మస్జితులు మీ వాక్యం పట్ల విధేయత పుట్టించినారు వాక్యాన్ని పాటించే బిడ్డలుగా తయారు అవును ప్రభావం మేము ఇంకా ఏది కూడా తప్పిపోకుండా సాయం పడమని ప్రార్థిస్తున్నాం మా అతన్ని మాట్లాడి మహిమందండి ప్రతి చోట మీ కొరకు శాసనలు పెట్టుకోమని మీ యొక్క మధ్యాహ్న కాలంలో వాక్యాన్ని జనిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపి మాకు సాయం తెచ్చాను మీకే శాసనలు పెట్టుకోమని ఏసు క్రీస్తునా అని ప్రార్థిస్తున్నాం తండ్రి హెబిల్ రాసిన పత్రికల నుంచి ఒక వాక్యాన్ని చూద్దాం హెబిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎప్పుడు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడవ అధ్యాయం యేసు ప్రభు యొక్క దైవత్వం గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఇక్కడ చాలా ఆశ్చర్యంగా పౌలు మన ప్రభు ఎటువంటి వాళ్ళ అక్కడ వ్యక్తపరుస్తున్నాడు ఇవి మనం ఎందుకు ధ్యానించాలన్నప్పుడు సమస్తము ఆయన ఆధీనంలో ఉంది ఈరోజు పరిస్థితులు ఎట్టున్నాయి ఆ ప్రపంచం నేను నాకు తెలిసిన చాలా మంది క్రైస్తే ఆలోచిస్తూ ఉంటారు ఏమనంటే ఏమైపోతుందో అయ్యో ఎట్లా ఎట్లా ఎట్లా అని దేవుని ఆధీనంలో ఉందని మర్చిపోతున్నారు మనుషులు ప్రతిదీ ఆయన సంకల్పం చెప్పుందే నడుస్తుంది ఆయన సంకల్పములు ఎప్పటికీ మారవు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి పట్లోపు మందే భూమి అందే భూమి కిందే కానీ సమస్త సృష్టి మీద ఆయన అధికారాన్ని పొందుకున్నారు కాబట్టి మనం ఎతి పరిస్థితిలో అనుమానించొద్దు భయపడద్దు ఎందుకంటే ఆయన వచ్చే టైంకి భూమి మీద విశ్వాసం ఉండదు కదా అట్లా తయారైతుంది కాలం ఇప్పుడు మన క్రైస్తవులే ఇప్పుడు ఉదాహరణకి లాస్ట్ ఇయర్ మనం అన్నాం ఇది మన బ్రదర్స్ని ఎవరిని ముట్టదు సిస్టర్స్ని ఎవరిని ముట్టదు ఇవ్వండి అది మనకు వాగ్దానం మన విశ్వాసంలో ఆ వాగ్దానాన్ని అయితే అదే రీతిగా వీరేదో చెప్పినా నేను నిర్లక్ష్యంగా మాస్క్ తీసి నడవలేదు చేతులు కడుపుకుండా తినలేదు రాగానే స్నానం చేయడం బట్టలు తిప్పయడం అన్నీ నేను చేసిన గవర్నమెంట్ రూల్స్ అన్ని పాటించిన ఎందుకంటే గవర్నమెంట్స్ అన్ని దేవుడు స్థా స్థిరపరిచిన వాడు ఎవరి ఎవరికి రాజ్యం ఇవ్వాలనో ఎవరిని నిలబెట్టాలనో ఎవరిని పడదవాలనో ఆయనది ఆదాయం కాబట్టి ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది ఎవడు విరవీగుతాడు వాడిని పడగొడతా ఉంటాడు నిలబెట్టేవాడు మటుకు ఆయననే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం తర్వాత రాష్ట్ర పత్రికలో ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది అంటే మొదటి వచ్చిన నుంచి మొదటి అధ్యాయ పూర్వకాలం అందు నానా సమయములలోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితలతో మాట్లాడిన దేవుడు ఈ విషయం అర్థం చేసుకోవాల నానా విధం నానా సమయములు అంటే రకరకాల టైమ్స్ నానా విధములు కూడా దేవుడు నానా విధములు అంటే ఉపమాన రీతిగా దర్శన రీతిగా చిహ్న పరంగా తర్వాత ప్రకృతి ప్రకృతి సరచన ఉదాహరణకి కుండ మనం చూస్తాం కదా ఆ మన ఉదాహరణకి హోషయా విషయాలో చూస్తాము హోషయా ఎంత బహు కఠినమైన విధేయత చూపిస్తాడు దేవుడు చెప్పిన యొక్క కఠినమైన పని ఆ యొక్క పెండి చేసుకోవడం సంబంధించిన విషయం బహు కఠినంగా ఉంటుంది కదా అంటే దాన్ని డెమాన్స్ట్రేషన్ అంటాం కదా రుజువు పరిచి చేయడం మరి అటువంటి విధేయత చూపించిన అంటే దేవుడు ఆ విధంగా మాట్లాడి ఉదాహరణకి ఇరిమే గ్రంథంలో చూస్తాను ఆ ఫలాని గ్రామానికి వెళ్తే అక్కడ నీకు ఒక ఆ కుమరి అనిపిస్తాడు కుమరి కార మీద మట్టి పెట్టి కుండలు తయారు చేస్తుంటాడు ఆ ఉపమానం చూపిస్తాడు మరి ఆ కుమరి మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా అంటే ప్రతిదీ ఎన్ని విధానాలుగా దేవుడు మాట్లాడుతుందంటే ఇప్పుడు నాలాంటి వానికి చదువుకుంటాం కాబట్టి పుస్తకాల ద్వారా మాట్లాడతాడు చదువు వానికి సల రూపకంగా గుడ్డి వాడికి రూపకంగా అట్లా ఆయన నానా విధములుగా మాట్లాడుతున్నాడు దురదృష్టం ఏంటంటే మనమందరం అందరం ఒక్కరంగా నేను కూడా అందులో ఇన్వాల్వ్ వింటలేం ఉదాహరణకి బెల్సాగర్ నిజారు కుమారుడు బెల్సాగర్ వాడేం చేస్తున్నాడు ఎరుసలే మందిరం నుంచి వాళ్ళైన బంగారు పాత్రలన్నీ తెచ్చుకున్నాడు ఉపకరణంలోని వీడేం చేస్తున్నాడు కొడుకు ఆ పాత్రలలో ద్రాక్షల సంస్కం దాగుతున్నాడు దేవునికి సమర్పించబడ్డ పాత్రలలో ఒక మనిషి రాక్షసం బోస్తం తాగుతుంటే దేవునికి ఎంత కష్టం అనిపిస్తుంది బహు బహు బాధ కదా అందుకే గోడ మీద వ్రాత మే టెకల్ అని రాయబడింది నీ దినములు లెక్క సంపూర్తి అయింది నాయన ప్యాకప్ త్వరగా ప్యాకప్ చేసుకో నీవు దేశం విడిచిపెట్టి పోవాల్సిందే అన్నమాట కాబట్టి ఆయన గాడిదతో మాట్లాడిండు ఆ ద్వారా మాట్లాడిండు ఆకాశ ఆకాశ పక్షుల ద్వారా మాట్లాడి తిమింగలంల ద్వారా మాట్లాడేండు ఏ సృష్టి సృష్టిలో అన్ని మాట్లాడుతున్నాయి ఆయన స్వరం ద్వారా ఆయన స్వరం విని విధేత చూపిస్తుంది మనం ఎందుకు చూపిస్తలేము మనం ఎందుకు ఆయన స్వరాన్ని వినలేకపోతున్నాం ఆయన మాట్లాడుతుండే పూర్వకాలం మందు నానా సమయంలోనూ నాన విధములుగాను ప్రవక్తుల ద్వారా మన పితృతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంత అంటే అంత అంతమందు ఈ దినముల అంతమందు అంటే ఇప్పుడు మనం ఉంటుంది కరెక్ట్ కుమారుని ద్వారా మనతో మాట్లాడను ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించను సమస్తము మస్తం సృష్టి అంత మీద ఆయనకి వారసుడైన ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను ఇంత తీటకం చేయడం ఎవరి ద్వారా ప్రపంచంలో నిర్మించబడి ఆయన ద్వారా మన ప్రభు ద్వారా ఏ ప్రభు అంత కంట్రోల్లో ఉన్నాడు ఎంత భయంకరంగా వైరస్ విజ్ఞంభిస్తున్నా ఆయన కంటలో ఉన్నాడు మనకు కూడా భయం అనిపిస్తుంటుంది మనం తిరుగుతూ ఉంటాము నాకు తెలిసిన ఎంతమంది ఇన్ఫెక్టెడ్ పీపుల్స్తో తిరిగినా నేను వింటారు అని నేనేం బిర్రబిగుతలేను ఏదో అతిశయిస్తలేను అది మనకి మనకి వాగ్దానం ఉంది కాబట్టి అది మనల్ని మొట్టలేదు ఎందుకంటే ఈ లోకం మీదకి ఉపద్రం రాకముందు దేవుడు తన దాసులను ముద్రించుకుంటాడు అన్నాడు నేను ఆ ముద్రకు ఎన్ని గంటలు ఆ రోజులలో వాక్యం చెప్పిన ఆరు సంవత్సరాల నుంచి ఐదారు సంవత్సరాల క్రితం ముంచి చెప్తున్నాను ఈ ముద్ర త్వరగా ముగించబోతుంది అంటే ఎవరు పట్టించుకున్నాడు చెప్పండి మన దగ్గర ఈ ముద్ర ముగించక ముందు శ్రమ నన్ను ముద్రించుకో ప్రభు వాక్యం అర్థమైతేనే కదా అని ప్రకారంగా ప్రార్థిస్తావు అసలు ఆ వారు వాక్యం వెళ్ళినప్పుడు దేవుని దాసాన్ని ముద్రించేంత వరకు ఈ లోకానికి ఎటువంటి హాని కలగనియకూడదనేసి ఐదవ దూత నాలుగవ దూతలకు ఆజ్ఞాపించండి అంటే ఆ లోకము పరలోకంలో దూతలు ఎట్లా ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళు ఎట్లా చేసుకుంటున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి అందుకే మనం కూడా మన పనులు త్వర త్వరగా ముగించుకోవాలా సోమరి జీవితం నుంచి బయటికి రావాలా మూడవ వచనంలో ఏముందంటే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అంట ఇది నాకు చాలా నచ్చింది ఈరోజు ఉదయం నేను ఐదు గంటలకే లేసి దిస్తుంది వాక్యం నాకెందుకంటే కొత్త అప్పుడు నాకు చాలా కష్టం ఆశ ఉంటది ప్రార్థన చేయాలో వాక్యం చదవాలని కానీ అవకాశం ఉండదు కానీ ఆశాన్ని తృప్తిపరచే గొప్ప దేవుడు నేను పొద్దున్నే నాకు పర్ఫెక్ట్ ఐదు గంటలకే మెల్పొచ్చింది ఇంకా నేను అలస కూడా అలసట కూడా లేదు బాడీలో లేచి మంచి వర్షం తీసుకొని తయారు చేసుకొని ఇంకా వాక్యం ఇంటివన్నీ చదువుతా ఉన్నాయి ఆయన ఆయన మాట్లాడే దేవుడు నేను మనం అర్థం చేసుకోవాలా ఆ స్వరము నీకు వినిపిస్తూ ఉంటుంది ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు చాలా ఆశ్చర్యంగా ఉంది మహిమ యొక్క తేజస్సు ఆశ్చర్యం దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అయితే ఏశప్రభు ఎంత బ్రైట్ గా ఉండడనే విషయాన్ని ఆడ ఇంగ్లీష్ బైబుల్ చెప్తుంది మొత్తం తేజస్ అంత దేవుని దేవుణ్ణిలో ఉన్న తేజస్ అంతా ఈ నెల నుంచే వస్తుందట బయటి ఆయన తత్వము అంటే ఆయన యొక్క గుణగణము ఆయన యొక్క విధానము యొక్క మూర్తి మంతమై ఉన్న తన మహత్తు మాట చేత సమస్తంను నిర్వహించచ్చు ఇక్కడ బాగా చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన తత్వం యొక్క మూర్తి మంతమై ఉండి అంటే దేవుని యొక్క సంపూర్ణమైన మూర్తి ఈనా కొలసీ రస పత్రిక కూడా అదే చెప్తుంది పౌలు అదృష్ట దేవుని స్వరూపం ఇక్కడ కూడా అదే చెప్తుండదు ఆయన తత్వం యొక్క మూర్తి అంతా అయ్యుండి తన మహత్తు గల ఇప్పుడు భారతం చేసుకోలేదు ఆయన మాట్ మాట ఎట్లుంటుందంట ఇంగ్లీష్లో పవర్ ఆఫ్ ద వర్డ్ అని ఉంది మహత్వ అంటే పవర్ అంట మహత్తు గల మాట ప్రతి వాక్యంలో ఎంత పవర్ ఉంది అనేది వా ఈ వాక్యం జ్ఞాపకం చేసింది నువ్వు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు జాగ్రత్తలోచి ఆలోచించాల ఎంత పవర్ ఉంది వాక్యంలో ఒక్కొక్క పదంలో ఎంత పవర్ నువ్వు ధ్యానిస్తా ఆ పవర్ రిలీజ్ అయిపోతా ఉంది నీ చుట్టుట్లా వైర్లెస్ లాగా ఉండిపోతుంది అది అంత పవర్ ఆ వాక్యంలో అటువంటి ఆశ మనకు ఉండాల నీటివాగుల కొరకు దుప్పి పరిగెత్తినట్లు అటువంటి ఆశ మనకు ఉండాలా మహత్తు గల మాట ఆయన వాక్యం వాటి చేత సమస్తం నిర్వహించింది సృష్టిలో ప్రతిదీ ఆయన మహత్తుగల మాట ద్వారా బయటకు వచ్చింది ఇది ఊహిస్తేనే నాకైతే ఎంత ఆశ్చర్యంగా ఉందో వాటిని ఒకసారి కళ్ళు మూసుకొని చూస్తుంటే నేను ఊహించుకుంటా ఉంటాను నా హృదయంలో ఆ ఏదేను అనే ప్రాంతంలో ఒక తోట ఆ ఏదను అనే పెద్ద స్థలం అది ఈరోజు కండ్ల కనిపించకుండా ఉంది ఆ స్థలం భూమి మీదనే ఉంది కానీ ఆయన మనకు చూపించాడు ఈరోజు ఆయన తిరిగి వచ్చినప్పుడే మళ్ళా మనం అందులో కలుసుకుంటాం ఎందుకంటే సీల్ చేసే దూతలను ఎవరు లోపల కూడా ఎందుకంటే లోపల జీవవృక్షం ఉంది ఎవడన్నా పోయి పండు తింటడేమో పాపి అది అవకాశం లేదు కాబట్టి అందులోకి పండు తినాలంటే ప్రాణాకం ఇరవై అధ్యాయంలోనే ఉంటుంది చివరికి అది లాస్ట్ అన్నట్టు అన్నిటికంటే అంతమైన దినం ఆ రోజు మనం మన ప్రభుని కలుసుకున్నప్పుడు మన తండ్రిని కలుసుకున్నప్పుడు అక్కడ మనం అడుగు ఆ రోజు దూతలు కట్గాలు పట్టుకొని ఆపేనరు మనం పోయినప్పుడు ఆరు ఆపర్ అన్నట్టు మనం కాబట్టి ఆయన తేజస్సు ఎట్లా కదా ఆ మందిరంలోకి వెళ్ళి బయటికి వస్తుంటే మనం జనించిన ప్రాణగంధంలో తన మహత్తుగల గల మాట చేత సమస్తాన్ని నిర్వహించచ్చు పాపముల విషయములలో శుద్ధీకరణము తానే చేసిడు అది అది ఎప్పటికీ మనం మర్చిపోలేం వాటి కల్వరిసలలో తను చేసిన త్యాగాన్ని పాపముల విషయములలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుళకు దేవుడి కుడి పార్శ్వన కూర్చుండేను కాబట్టి ఇప్పుడు నేను మరోసారి మీ చేస్తున్నా ఎన్ని సృష్టిలో ఎన్ని లోకాలు ఉన్నాయి ఉన్నత లోకం అంటే లాస్ట్ దాది సెవెంత్ దాన్ని నేను చూపించిన ఉన్నత లోకాలు ఒకటేమో నరకం దాని తర్వాత భూలోకం దాని తర్వాత ఆకాశం దాని తర్వాత మహాకాశంలు అని ఉంది రెండవ అధ్యాయం ఆదికాండంలో మహాకాశములు అన్ని దాటినాక చివరి ఆకాశమే పర్లోకం ఉన్నత లోకం అక్కడ ఉండడం మన తండ్రితో పాటు కాబట్టి ఆయన మాటలని మనం ఎందుకు జాగ్రత్తగా వింటలేం ఎందుకు పడేస్తున్నాం అది దొరక తర్వాత కొంతకాలానికి దొరకనే దొరకవు ఈ వాక్యాన్ని ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా పాస్టర్స్ వాక్యం చెప్తుంటే దేవుడిని నాశించిన దాకా అని స్టార్ట్ చేసినట్టుకోవాలి నేను తీసుకుంటున్న వాక్యం నేను స్వీకరిస్తున్న వాక్యం అంట నా హృదయంలో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అంటే నా హృదయంలో ఈ వాక్యాన్ని నా స్వీకరిస్తున్నా అని నేను ఊరికే నా మైండ్లో అనుకుంటా ఉంటాను ఎవరన్నా కాబట్టి మాట అని మనం ధ్యానిస్తున్నాము ఆయన నోట నుంచి ప్రతి మాట పవర్ నుంచి వస్తుందంట ఆయన పవర్ల నుంచి ఆ మాట ఉందంట ప్రతి మాటకి అంత పవర్ ఉందని చెప్తుడు పౌలు కాబట్టి మనం ఇవి వాక్యాలని అట్లా సున్నా తీసుకోవడానికి వెళ్ళేది ప్రతి మాటని అట్లా చూస్తూనే ఉంటాను నేను బైబుల్ చూస్తుంటే ఆ పదాన్ని అట్లానే చూస్తూ ఉంటా నేను ఆ పదం నా లోకి వెళ్ళిపోవాలా చూసుకొని పోవాలా నా హృదయంలో నేను అట్లా దాన్ని స్వీకరిస్తూ ఉంటాను ఎవరన్నా వాక్యాలు చెప్తుంటే నేను పొందుకుంటున్నాయి ఇది నేను తీసుకుంటున్నా ఐ రిసీవ్ అని తీసుకుంటా వాక్యాన్ని నేను తీసేసుకుంటున్నాను ఆ లోపలికి అది తదితవ జీవితం అది చెప్పలేదు చర్చ స్థల మనం పాటించలేదు చెప్పినా నిర్లక్షించాను ప్రతి వాక్యం నేను తీసేసుకోవాలి నా హృదయాలకు నాటేసుకోలేదని దేవదూతుల కంటే ఎంతో శ్రేష్టమైన నామం అది ఆ నామం నేను తీసేసుకుంటున్నా ఆ శ్రేష్టమైన నామం నా నుండి ఆ శ్రేష్టమైన నామం నా హృదయాల్లో భద్రపరిచేసుకోలేదని ఇంకనే దాన్ని పోగొట్టుకోను నా లైఫ్ లా ఎంత కష్టం వచ్చినా నేను దాన్ని విడిచిపెట్టాను అంత గొప్ప తండ్రి నాకు ఆ నామాన్ని ఆ నామాన్ని కొరకు నేను ఏమన్నా చేస్తాను ఎక్కడికన్నా పోతాను అది తీర్మానం కాబట్టి మనము ఆయన స్వరాన్ని ఇదంతా ఈ వాక్యం అంతా పూర్వకాలం నుంచి ఆయన స్వరం ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు అంటే నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా దేవుడు నీ మాట్లాడాలంటే నీకు ప్రవక్త గుణగణం అవసరం లేకపోతే నేను చెప్తున్నా నీ ప్రార్థనలు వింటాడు కానీ నీ తను మాట్లాడాడు స్వరం వినిపించదు నేను చెప్తున్నా ఎక్కడైనా కానీ పాత నిబంధన కాలమే గాని కృత నిబంధన కాలమే దేవుడు నీతోని డైరెక్ట్ గా మాట్లాడాడు ప్రవక్తల ద్వారా తప్ప ఇతరులతో ఎందుకు డైరెక్ట్ గా మాట్లాడాడు ప్రవక్తల ద్వారానే మాట్లాడతాడు అది విధానం నువ్వు ఎవరు ప్రశ్నించడానికి ప్రభావ తను మాట్లాడు ప్రభావం నీతో ఎందుకు మాట్లాడాల నువ్వు ప్రవక్తవా ఇక గుణగణం ప్రవక్త గుణగణం వాడు మొత్తం తృణీకరించుకునే జీవితం తన ప్రాణం మొత్తం పెట్టేసిండు ఏది ప్రీతి లేదు వాడికి మళ్ళీ అట్లా నువ్వు జీవించగలవా ఒక పూట ఆహారం లేకపోతే తెలుస్తుంది ఎంతసేపు నువ్వు ప్రవక్తలాగా ఉండగలవు ఒక నెల శాలరీ లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుంది ఏమున్నా ఏం నువ్వు చలించకుండా జీవించగలవా అది ప్రవక్త జీవితం ఊరి గుడిసేసుకున్న జీవితం గుడిసెలు గిన్నెలు ఉన్నాయా లేవు బియ్యం ఉందో లేదో లేదో ఎవడిచ్చిపోయినా లేదా అన్నం అంతా భయంకరంగా ఉంటుంటే మనము కంఫర్టబుల్గా జీవిస్తున్నాం కదా సంపూర్ణమైన ఆహారము కడుపు నిండా ఆహారము అది అనిపిస్తుంది నాకు ఇంతకు ఒక పాస్టర్ ఫోన్ చేసిన ఎన్నిసార్లు ఫోన్ చేసినా దొరకలేదు ఆయన నంబర్ నాకు ఎందుకో వచ్చింది అంతా ఆ పాస్టర్ పాపం ఆయనకి హార్ట్ ప్రాబ్లము షుగరు రెండుసార్లు హార్ట్ అటాక్ వచ్చింది మళ్ళీ ఈ లాక్డౌన్ లో వాడికి చర్చ లేదు మళ్ళీ వాడు ఎట్లా బతుకుతున్నాడు ఇద్దరు పిల్లలు వాడు కాలేజీ పోతున్న పిల్లడు కాలేజ్ బంద్ మళ్ళీ ఆ సిస్టరు చాలా కష్టపడుతూ సేవ చేస్తున్నారు వాళ్ళు ర్యాప్చర్ కల్ట్ అయితేనేముంది మనం ర్యాప్చర్ కల్ట్ నుంచి బయటకు వస్తే ఉంది ప్రేమకి ఇవన్నీ అడ్డం బోధ ఎందుకు అడ్డం ప్రేమ చూపించుకోవాలంటే మనము వాళ్ళకి కొన్ని సార్లు ఫోన్ చేసినా ఎవడో ముఖం ముఖం తెలియని నెంబర్ ఎత్తి రాంగ్ నంబర్ రాంగ్ నెంబర్ అని చెప్తుంది నేను ఆయనకి ఏదైనా సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఆయనకు బోనియకుండా సైతాను ఆ రాంగ్ నెంబర్ నెంబర్ కరెక్ట్ కానీ నువ్వు నిజాం చేసినా రాంగ్ పోతుండదు ఈరోజు పట్టుకున్న నిన్న విడిచిపెట్టి రాంగ్ నంబర్ విడిచిపెట్టి ఆయన చేస్తే వస్తుంది కదా ఆయన చేస్తే చూద్దాం అని అనుకోండి కానీ నేనే మళ్ళీ పట్టుబడి ఈరోజు ఫోన్ చేసిన ఈరోజు ఫోన్ చేస్తే దొరికింది దొరికి మాట్లాడినా ఏం బ్రదర్ మళ్ళీ అంటే నడుస్తుంది బ్రదర్ ఎట్లానే ఊళ్ళల్లో ఏముంటుంది మీకు తెలుసు కదా అన్నను నేను సపోర్ట్ చేస్తాను బ్రదా నీకు నేలా ఏం బరి కాక అని ఆయన స్వరము నాకు వినిపించింది అట్లా పాసాలు కొంతమందికి సపోర్ట్ చేయాలని డిసైడ్ చేసుకురా నేను మనం చేయక తప్పదు ఎందుకంటే నువ్వు ఏసు ఇప్పుడు తండ్రి తన సొంత కుమారుని త్యాగం చేశాడు నీ కొరకు నా కొరకు అబ్రామ్ చెయ్య పూనుకున్నాడు కానీ చేయలే కానీ మన తండ్రి చేసిండు తన కుమారుడిని మనకిచ్చి వాళ్ళ కుమారుడు ఏం చేసిండు తండ్రి లాగానే తన జీవితాన్ని త్యాగం చేసి నీ కొరకు నా కొరకు మళ్ళీ నువ్వు నేనేం త్యాగం చేస్తలేం నేను చెప్పిన నాకు నా తెలిసిన కాడికి మనం ఏం త్యాగం చేస్తలేం ఏది కూడా మనం ఇవ్వలేని స్థితిలో ఉన్నాం వింటమే గానీ ఆయన స్వ ఆయన వాక్యంలో ఎంత పవర్ ఉందో ఆ పవర్ని రుచి చూడాలకపోతున్నాం వింటనే కానీ పవర్ని రుచి చూడలేకపోతున్నాం చూడాల మనం నీకు ఎక్కడ ప్రేరేపణ కలిగితే అక్కడ సహాయపడండి మనుషులకి వెనకడికి నువ్వు ఆచారంగా ఉన్నప్పుడు కానుకలు ఇచ్చినావు వాళ్ళ ఆచారాలకు వెళ్ళి బయటకు మరి విశేషంగా ఇస్తావు కదా అదే కదా నిజమైన ప్రేమ అంటే నిజమైన కాపడి గొర్రెల తన ప్రాణం పెట్టినంటే ఏం ప్రాణం గురించి మాట్లాడుతున్నావు నిజంగా ప్రాణం కాదు అది నీకు విలువగలవన్నీ వాళ్ళకి ఇస్తావు తాజా మనతో వాళ్ళని కదా తాజా నీతితో తృప్తిపరచాలా కదా మన అట్లా ఇతర నిజమైన కాపర్లు ఒక్కరు చూసిన స్వార్థంతో కూడిన జీవితాలే పెళ్ళిళ్ళు చేస్తే పైసలు పొందుకుంటారు చావులు చేస్తే పైసలు గుంజుకుంటారు అంతా గుంజుకోవడమే ఇచ్చేది లేదు కొరతలు రాసిన పత్రికలు ఉంది తీసుకోవచ్చు కానుకలు తప్పలేదని ఉంది ఎందుకంటే ప్రతి పనివాడు జీతానికి పాత్రుడు అని వాక్యం ఉంది ఒకసారి చూడండి కొరతలు రాసిన పత్రిక పదహారవ అధ్యాయం మొదటి వస్తుంలో పరిషుతుల కొరకైన చెందా విషయం అయితే అంటే పరిషుద్ధుల కొరకు అంటే సేవకుల కొరకు సేవకుల కొరకైనా చెందా విషయం అయితే నేను గలతీ సంఘంలో నియమించిన ప్రకారము మీరు చేయండి ఏం చేయమన్నారు అంటే అక్కడ గలతీ సంఘానికి వేపదవుతుంది అనిస్తారు తెలుస్తుంది చెందాలంతా వాళ్ళు ఏం చేసినంటే జమా చేసి ఎవరికి తక్కువ ఉంటే వాళ్ళు పంచి పెట్టారు డబ్బులు నోడు ఏం చేసిండు తీసుకొచ్చి అక్కడ ఉంచడం రెండో వర్షంలో నేను వచ్చినప్పుడు చెందా పోగు చేయ చేయకుండా ప్రతి ఆది ప్రతి ఆదివారంన మీలో ప్రతి వాడను తాను వర్ధిల్లిన కొలది తన యుద్ధ కొంత సొమ్ము నిలువ చేయవలెను కొంత అన్నాడు పది శాతం లేదు కదా కొంత అన్నాడు పది శాతం లేదు నువ్వు పదిచ్చుకో ఇరవై ఇచ్చుకో నీ ఇష్టామది ముప్పై ఇచ్చుకో కొంతమంది ఇస్తారు ముప్పై నలభై కూడా ఇస్తారు వాడికి వాడికి అది ఉండదు అయ్యో నేను ఏదో నా దానిలోకి వెళ్ళి ఇస్తానన్న ఫీలింగ్ ఉంటుంది సంతోషం ఉంటుంది ఇంకా ఆనందం ఉంటుంది ఎవరైనా తర్వాత ఏమన్నా చూడండి నేను పోగు చేయకుండా ప్రతి ఆదివారంన మీలో ప్రతి వాడును తాను కొలది తమ యుద్ధ కొంత సొమ్ము నిల్వ చేయవలను నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఇస్తారో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును చూడండి కానుక అంటే ఇప్పుడు అర్థం కావాలా మూడవ వచనంలో కానుక అంటే ఉపకార ద్రవ్యము అంటే నీ కానుకలు ఇతరులకు ఉపకారం చేస్తాయంట ఎందుకంటే దేవుడు మొదటి నుంచి మనకు ఉపకారం చేసిండు నా మందిరంలోనికి మీరు మీ ఉపకార ద్రవ్యం తీసుకొచ్చి నన్ను శోధించండి అప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు ఆచరించను ఆకాశపు వాక్యలే నేను ఎందుకు విప్పను మీ భూమి ఎందుకు పంట నీకు గర్భఫాలం ఎందుకు ఉండదు నన్ను శోధించే ప్రశ్న ట్రై చేయండి అన్నాడు మల్లకి గ్రంథంలో ఉపకార ద్రవ్యం ఇవ్వకుండా ఆయన నుంచి పొందుకోవడం చాలా కష్టం నేను చెప్తున్నా నేను ఇది ఇప్పుడు కాదు ఎప్పుడో తెలుసుకుంటే నేనైతే మొత్తం శాలరీ కూడా చేసేటండి ఒకప్పుడు కానుక రూపకంగా అంటే మీరు నుంచి మళ్ళీ ఎట్లా బ్రతుకుతారు అంటే అది లోకాతీతమైన తలంపు ఎట్లా బ్రతుకుతారు అనేది సైన్స్ ఎట్లయినా బ్రతుకుతారు అనేది విశ్వాసం అయ్యో బ్రదర్ మొత్తం ఇచ్చేస్తే ఎక్కడ బ్ర అది సైన్స్ పనికిరా అండి మహావేణం చేత కాల్చి పడబోతుండదు కానీ ప్రభు వి ప్రభు నందు విశ్వాసం అంటుండదు నాకు చక్రవర్తి బ్రదర్ మొన్న ఒక సాక్ష్యం ఇచ్చింది ఒక పాస్టర్ చనిపోతే వాళ్ళ ఇంటి అంట చక్రవర్తి బ్రదర్ ఈ వాక్యం విన్నాడు మనం చెప్పిన ఒకరోజు ఈ వాక్యం ప్రేరేపణం చదివితే పాస్టాల్ చనిపోతే వాళ్ళ కుటుంబాలను పోషించాల బాధ్యత వాళ్ళని తీసుకోవాలని అయితే ఓ పాసాలు చనిపోతే ఆ పోయి తన భార్యకి తమ తానుభవించిందంట అయితే ఆయన ఇంటికి రాగానే అంట ఎక్కడ నుంచి అసలు ఎవరు పంపించినా తెలియదంట బ్యాంక్ లో డిపాజిట్ అయినట్ట పైసలు ఐదు వేల అది ఈ రోజు కూడా తెలుస్తుంది చెప్పింది ఒకరోజు నాకు ఈ రోజు కూడా అర్థం కాస్త సార్ ఆయన ఎవరు పంపించినా అర్థం కాస్త సార్ అన్నాడు నాకు తెలుసు ఈ వాక్యం ఇతనే ప్రాక్టీస్ చేస్తే నెరవేరుతుంది నేను చెప్తాను నా ఓన్ సొంత జీవితంలో నాకు ఎక్కడెక్కడ నుంచి వస్తాయో డబ్బులు కానీ నేను కూడా ఖర్చు పెట్టను తినను కట్టలు డబ్బులు కొంతమంది లంచం గడికి ప్రయత్నిస్తారు నేను తీసుకోను కొంతమంది అయితే కృతజ్ఞత భావంతో తెచ్చిస్తారు కానీ నేను పని చేయకుండా ఏ పైసలు తీసుకుని ఎందుకంటే ఎవరు కూడా చెప్పడానికి వీలెదు చంద్రశేఖర్ బాబు పాలని వ్యక్తి ద్వారా డబ్బు సంపాదించుకున్నాడు అది నాకు ప్రభు ఇవ్వాల్సిందే వాక్యం డబ్బు మనం తీసుకోవాలి ఎటువంటి ఈ వాక్యాన్ని ఉపకార ద్రవ్యం అని అంత తేటగా చెప్తుంది ఉపకార ద్రవ్యము ఎడసలేనకు పంపుతును ప్రకృతి శైత ఇవన్నీ చెప్తుండే కానీ కాబట్టి ఒక్కటే వాక్యాన్ని నేను చూపించేసి ఇంకా ముగించేస్తాను తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం రేపటి జనంలో మళ్ళీ నేను మిల్కీ సేతక్కు సంబంధించిన వాక్యాలు ధ్యానిస్తాను ఆదివారం మటుకు ప్రకటన గ్రంథాన్ని మనం తిరిగి చూస్తాము నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాం కాబట్టి ఆదివారము ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయంలోని విషయాలను మనకి మరికొన్ని ధ్యానిస్తూ ఉంటాం ఈ రోజుకి మటుకు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఒక వాక్యాన్ని తీసుకొని మనం ముగించుకుంటాం పదకొండవ వచనంలో నుంచి చూస్తాను పదిహేడవ మొదటి తిమ్మతి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం పదిహేడవ వచనంలో ఏముందంటే బాబుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందునో ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానములకు నేను ఎప్పుడు చెప్పాను యాక్చువల్ చెప్పేది గ్రూప్ చాలా చెప్పాను కానీ ఇక్కడ ఏముందంటే బాగుగా పాలన చేయి పెద్దలను అంటే బాగా కష్టపడి సంఘంని పోషించే వాళ్ళు వీళ్ళు దాని విశేషముగా వాక్యమందును ఉపదేశ ప్రయాసపడు వారిని ఇప్పుడు మన గ్రూప్లో చాలా మంది వాక్యం కొరకు ఎంత ప్రయాసపడతాం కొన్ని గంటలు గంటలు వాక్యాలు ధ్యానిస్తూ ఉంటాం చిదపడతూ ఉంటాం మనము ఒకరిని మించి ఒకరు ఒకరిని మించి ఒకరు ఎవ్వరు చెప్పని విధానంగా ఎవడు వినని విధానంగా ఎక్కడ దొరకని విధానంగా ఎంత ప్రయజపడి వెతుక్కొని వాక్యాలు సిద్ధపడతా ఉంటాం ఎన్ని కొన్ని గంటలు గంటలు మళ్ళీ మనం అంటే రెట్టింపు సన్మానకు పాతలుగా ఎంచవాలంట కాబట్టి ఇవన్నీ మనము పాటించకపోతే మనము వాక్యాన్ని అతిక్రమించిన వాళ్ళం కదా అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే సేవకుడు వాడి ప్రయాసానికి తగిన సన్మానం పొందుకోవాలనుంది చాలా తేటగా పావులు చెప్తున్నాడు ఇది పావులు ఎవరు దరికెళ్ళి పైసలు తీసుకోలేదు ఆయన చెప్పిండి కూడా నేను ఎవరిని మీద ఆశించలేదని కానీ తక్కిన వాళ్ళ గురించి అద్ధం లేదు కదా వాళ్ళ గురించి నేను తీసుకోను నాకు అవసరం లేదు డబ్బులు ఎందుకంటే నేను ఎక్కువ తినను ఎక్కువ ఖర్చు పెట్టను నాకు పెళ్లి కూడా కాలేదంటాడు ఆయన నేనేమన్నా ఒక ప్రాంతం నుంచి ఒక గ్రామానికి ఒక పట్టణానికి ఒక దేశానికి పోతే అప్పుడు నాకు ఆ ట్రావెలింగ్ డబ్బులే కావాలా ఆ డబ్బులు కూడా నేనే చేసుకొని పెట్టుకున్నా ఖర్చు ఎవరికి పరంగా లేదు కానీ మీ కానుకలు మట్టుకునే పోయి ఎరుసలేని మందిరం దానికి ఇచ్చిన అక్కడ ఎవరికైనా పంచుకోండి ఉపకార ద్రవ్యం అంటుంది దేవుని మందిరంలో ఆహారం ఉండాలంటే మటుకు మనము ఉపకార ద్రవ్యం అనుగ్రహ ఇవ్వాలా ఆయన మందిరంలో ఆహారం ఉంటే ఆయన మందిరంలో అడుగుపెట్టిన వాళ్ళందరికీ ఆహారం దొరుకుతుంది అంటే జీవిస్తారు అన్నాడు మనుషులు రొట్టె వల్ల జీవించలేడు కదా ఆయన వాక్ వలన జీవిస్తాడు ఇది మనం అర్థం కాదు నిజంగా బ్రతకాలంటే ఆయన వాక్కు అందులో పవర్ ఉందని చూపిస్త పత్రికలో అటువంటి పవర్ మీరు పొందుకోండి ఆ ఒకటే వాక్యాన్ని ధ్యానిస్తా ఉండండి డే అంతా డీటెయిల్డ్ గెలిపోండి లోటు వెళ్ళిపోండి అటువంటి కృపాని ప్రభు మనకు అందరికీ అనుగ్రహించడానికి ప్రార్థిస్తాను పరిశుద్ధ వీ మీకు మదనాలనైనా రవ్వ మేం మాకు ఆ నిర్లక్ష్యత లేకుండా మీరు ఎక్కడని ఆశని పుట్టించినారు ప్రవ్వ ఈ ప్ర వర్షిప్లో ప్రభావ ఈ ప్రార్థనలో రోజులు పెరిగే ఇంకా ఆశ తీవ్రంగా అవుతుంది మాకు ప్రవ్వ ఈ వాక్యం మీ మీ సన్నిధిలో సమయం గడపాలని ఎందుకంటే మీరు మాతో మాట్లాడుతున్నారు మేము వింటున్నాం మీ స్వరం కానీ వీటిని పాటించాల వినేవారే కాకుండా పాటించమన్నారు యాకూబు భక్తుల ద్వారా మరొక మేము పాటించే బెళ్ళగా తయారు చేయండి ప్రభా మీరు మాకు చెప్పారు మిలియన్స్ మిలియన్స్ చనిపోతారని మీరు ప్రార్థిస్తే దాన్ని తగ్గిస్తాను ప్రభా ప్రభా ఆపలేదు ప్రభా ప్రార్థన మీకు తెలుసు అది ప్రార్థన కొనసాగిస్తూనే ఉన్నాం బ్రదర్స్ సిస్టర్స్ అలిసిపోయినా కానీ మేము అలసిపోతలేం ప్రభా మేము ఏదో గొప్పగా ఫీల్ కావట్లేము మేము ప్రయాస్పడుతున్నాం శరీరాన్ని ఛేదించుకుంటున్నాం ఎంత కష్టం వస్తున్నా ఎన్ని శ్రమలు వస్తున్నా ఎన్ని శోధనలు వస్తున్నా కానీ ప్రభావ మేము అలసిపోకుండా పరిగెత్తున అది మీరు చూస్తున్నారు కేవలం మీ ద్వారా కలిగింది ప్రభా మీ ఆత్మ సహాయం వల్ల మాకు నడిపిస్తున్నారు ముఖ్యంగా ప్రార్థన చేయడం మాకే కానీ మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం ద్వారా అది మీకు బయలుపరిచినారు మీకే వదనాలు సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకే చెల్లిస్తున్నారు మీకు ప్రభుత్వ తండ్రి మీకే వదనాలనైనా ప్రభావ మీకు ఉగ్రతని కలిగించమని ప్రార్థిస్తాం అయినా మీకు కోపాన్ని చల్లార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయినా మీ బిడ్డలు తండ్రి వేరే మంద అన్నారు ప్రభా మరి రెండు మందలు కలిసి ఒక మంద కదా ప్రభా అది వేరే మందలలో కూడా ఎంతో మంది చనిపోతున్నారు అయినా మీ సొంత మందలు కూడా చనిపోతున్నారు ప్రభా అయినా చనిపోవడానికి వీల్లేదు ప్రభా మీ నామం దూషణ పాలు కావడానికి వీల్లేదు ప్రభా వీళ్ళు ఏవో వీళ్ళకి చంపండ్రు అని చెప్తే మీ పేరు చనిపోతుంది ప్రభా అయినా అతడి రానియకుండా కాపటమని ఎంతమంది ఫాస్టర్స్ చనిపోతున్నారు ఎంతమంది క్రిస్టియన్స్ చనిపోతున్నారు ప్రభావ రక్షింపబడ్డ వారు ఎంతమంది చనిపోతున్నారు ఆయన ప్రభావ అది కావడానికి వీల్లేదు ప్రభావ ముఖ్యంగా మా గ్రూప్ లో మీరు మాకు స్పెషల్గా వీటన్నిటిని బయలుపరుస్తున్నారు ప్రేమించి కాబట్టి మా గ్రూప్ ఎవ్వరు ఈ వైరస్ కి బానిసలు కావడానికి వీల్లేదు మరణించడానికి వీల్లేదు మరణమా యేసుక్రిస్తానికి ఆగ్పిస్తున్న పారిపో మా గ్రూప్ లో ఎవరి దగ్గరికి నువ్వు రావడానికి వీల్లేదు ఏ స్థానిక అధ్యపిస్తున్నా పరిశుద్రవ తండ్రి మీకే వదనాలు వేసయ్యా రూపగలు దేవా మీకే స్తోత్రాలైనా బ్రదర్స్ అందరినీ ఎత్తి పడుతున్న ప్రార్థనలో వారి చుట్టూ కంచబెట్టండి సిస్టర్స్ కుటుంబాలు పిల్లలకు చుట్టూ కంచపెట్టండి మా ప్రియులు ఎవ్వరు కూడా దీనికి బానించగడానికి వీల్లేదు ఎవరు పడిపోడానికి వీల్లేదు అవున ప్రభా సైతన్ రాజన్ తొకటకు మీరు మా నిలబెట్టుకున్నారు మిమ్మల్ని మనపరిచి గనపరచాలా మీ ప్రేమను ఇతరులకు చూపించాల అటువంటి ప్రేమని చూపించే సేవకులుగా మమ్మల్ని తయారు చేయమని మధ్యాహ్న కాలంలో మీరే మైనా కృష్ణ ప్రార్థిస్తున్నాం తది సూత్రం ప్రభా గుర్ సూత్రం ప్రభా పరిషిద్దురా గొప్ప దేవా సర్వశక్తి మంత్రుడానికి వందలేసయ్యా అబ్రహా ఇస్ యాకూబ్ల గొప్ప దేవ కృపమయ్యకే వందేసాయా అబ్రహాము ఇసాకు యాకోబ్ చేసిన వాగ్దానాన్ని ప్రభావ మీకు మరణ భూ స్థాపన పునరుద్ధ్వారా మా జీవితంలో అందరి జీతాలలో ప్రభావం నెరవేర్చి అబ్రహాం సంతానంగా మమ్మల్ని మార్చుకున్నారు ప్రభావ అబ్రహం చేయబడిన వాగ్దాన్ని మమ్మల్ని వార్లుగా చేసిన దేవానికి వన్నాను నీకే కృతజ్ఞతలైనా నీకే స్థుతులు శ్రోతాలు అర్పించుకోవడం గొప్ప దేవ నీకే సమస్త ఘనత మహిమ ప్రభావం ఇక యుగంలో నీ ఘనమైన నామానికి కలిగింది నా తండ్రి నా దేవ ఇక మధ్యకాల సమయంలో ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభా ఎసు ప్రభ నా తండ్రి పూర్వకాలంలో ప్రభావ నానా సమయంలో నా నాన్న విధంలో మాట్లాడిన దేవ ఈ గ్రవ మీ కుమారుని మీరు మాత్రం మాట్లాడుతున్నారు ప్రభావ మీ మాటలో ఎంతో పవర్ ఉంది ప్రభా శక్తి ఉంది ప్రభావ అయినా మేము అది వింటనేమే కానీ ప్రభావ తీసుకోలేకపోతే మా హృదయంలో ఎంతో బాగుంది ఎంతో ఆనంద పడుకున్నాం కానీ అది హృదయంలోకి పోతలేదు ప్రభావ కాబట్టి ఆ రీతి ఉండకున్న ప్రభావ సంపూర్ణంగా ప్రభావ పత్తి ఓడ్ను ప్రభావం ఆ హృదయంలో మీరు స్వీకరించుకోవాలా మా హృదయంలో తెచ్చుకొని పోవాలా ప్రభావ వాక్యం ప్రభా మీ వాక్యం సంపూర్ణంగా మేము నానబడాల ప్రభావ దివరాత మీ వాక్యంలో ధ్యానించాలా ప్రభా పరుషు దిరకు తండ్రి అలాంటి కృప కనుగరించండి అలాంటి అభిషేకాన్ని కనిగిరించండి మీ వాక్యం సత్యం గ్రహించాలా అనేకులకు ప్రభావం ప్రకటించాలను కోరుకంగా ఎంతో మంది ప్రభావ నా తల్లి వేదంతోనే ఉన్నారు ప్రభు దుఃఖంలో దుఃఖ సాగంలో మునిగిపోతున్నారు అలాంటి బిడలకు ప్రభావ మేము ఉపశమనం కల్పించేవారు లాగా ఉండాలా వాక్యం ద్వారా మీ వాక్యమే తనకి నిదర్శనం ప్రభావ ఆయన ఎంతో మంది నా తల్లి నశించిపోతున్నారు ప్రభావ వైరస్ బాధితులందరినీ ప్రభావ మీరు స్వస్థపచ్చండి ప్రవ్వా ప్రతి బిడ్డ చెట్టు ప్రభా మీ కంచి వే ప్రభ మా దేవ ఇసు ప్రభావ మరణ కానీ భయంకరంగా విజృంభిస్తుంది ప్రభా మీరు ప్రార్థన చేస్తుంది అని ఆపుతున్నారు ప్రభావ ఫస్ట్ వే లో ప్రభావ ఎంతో మీరు కాపడిన ప్రభావ ఎంతో మరణ సంఖ్య తగ్గించినారు ప్రభా ప్రార్థనల వల్ల కాబట్టి సెకండ్ వే ఎంతో భయంకరంగా వస్తుంది కానీ మేము భయపడతలేము ప్రభా కానీ మీరు మాకు చుట్టించినారు ఏం చేయాలని ప్రతి దినం ప్రభా మేము ప్రార్థన చేయాలి విజ్ఞాపనం ప్రార్థన చేయాలి అనేకల కొరకు ప్రభావం ఉపాసనందు ప్రార్థన చేయాలా ప్రభావ నా తండ్రి ఇసు ప్రభావ తండ్రి ఒక ఆత్మ కూడా ఇష్టం లేదు ప్రభావ నైనా వేసే ప్రభా తండ్రి నీకు వన్నాాలి కృపగల తండ్రి నీకు వన్నాను ప్రభా తండ్రి మీద మాకు ఎప్పుడు జ్ఞాపనం చేస్తుంటాను ప్రభా నేను దేశంలో పాడు చేస్తుండగా ప్రాకారంలో దిట్టపరటకును పెద్దలైన సందులో నిలుస్తకును తగిన వాడు నేను ఎంత వెతుకునే వక్క్రం లేడన్నాను ప్రభావ తండ్రి మేము ఉన్నాం ప్రభావ ప్రార్థించినప్పుడు అబిడలు ప్రభావ ఉగ్రతలు పడుకున్న మీ చెట్టుగా నడిపించటకు మీ చాటుని తీసుకొచ్చు మేమున్నాం ప్రభా నైనా ప్రభావ శత్రు బలం అంతటి మీద మీరు మాకు అధికారం ఇచ్చారు అధికారం మీ మహిమ వాడుకోవాలా ప్రభావ తండ్రి అలాంటి అలాంటి ప్రాకారాలు మీరు దిట్టపరచాలా ప్రభావ ప్రాకారాలు పడిపోయిన ప్రభావ ఆయన ఇస్తే ప్రభావ బ్రతల సందులు ఎవరు ప్రభావ మేము నిలబడతాం ప్రభావ సరి మీ చెంతను నడిపించడానికి ప్రభా అయినా మేమున్నాం ప్రభా నా తండ్రి మీ దృష్టి మా పయనించండి ప్రభావ మీ కృపను మా పయించండి మీకు అభిషేకాన్ని మాకు అనిగించండి అలాంటి బిడలని ప్రభావ మీ చెంత మీరు నడిపించాలా పడిపోయిన ప్రాకారాలు తిరిగి మేము కట్టాలా ప్రభావ నా తన అనేకులు జీవితాలు ప్రభావ పునాది జీవితాలు పడిపోయిన ప్రభావ తిరిగి మేము అయ్యి కట్టబడాలా మీలో సంపూర్ణంగా సత్యముల స్థిరపరచబలా అనేకలు మీ వైపు చేయాలా ప్రభావం సేవా జీవితం కొరకు మీరు మమ్మల్ని నిలబెట్టుకున్నారు ప్రభావి నీకు వంద ఇంతకాలం వరకు మీ మమ్మల్ని కాపాడుతున్నారు మమ్మల్ని పోషిస్తున్నారు ప్రభావ నీకు వన్నాలు ఇసయ నీతి మంత్రులు విశ్వాసం మూలంగా వాక్యం రాయబడింది ప్రభావ మీ విశ్వాసం అయినా మీ వాక్యం విశ్వాసం దినదినం కలుగుతుంది ప్రభావ బలపరచబడుతుంది కాబట్టి మీ వాక్యమే మాకు విశ్వాసం తండ్రి మీరే సమస్తం ప్రభావ తండ్రి మీద మేము ప్రస్తున్నాం ప్రభా మీ జీవం ఉంది ప్రభా అయినా ఇసుక దేని విషయంలో మేము భయపడడం ప్రభావా నా తన యేసు ప్రభావి లోకమంతా భయంతో వనిగిపోతున్నారు ఆయన ఏసుప్రభా మీ బిడ్డలే వనిగిపోతున్నారు ఆ రీతిగా ఆయన వాళ్ళకి మీ ఉపశమం కల్పించాలా మీ వాకించిన వాళ్ళ ఆదరణకరమైన జీవితంలోకి ప్రభావ మీలో కొలు నడిపించాలా అలాంటి అభిషేకాన్ని మాకు అనుగ్రహించమని ప్రాదిష్టం ఆయన గొప్ప దేవ సమస్త ఘనత మహిమ నీకే చెల్లించం ఆయన గొప్ప దేవ పరిశుద్ధ దొరుకుతుంది ఓ ప్రభావం ప్రతి బిడ్డను ప్రభావం మీరు కాపాడమని ప్రాదిష్టం ఏబి పెన్ ప్రతి బ్రదర్స్ కుటుంబాల చుట్టూ అగ్ని కంచి లేని ప్రభావం మీ దూతలు కాపాడాలని గరించండి ప్రభావ ప్రొటెక్షన్ అని ఈ వైరస్ ఎవరు కూడా ముట్టడానికి వీలేదు ప్రభావ అయినా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ మీకు కంచి వేన ప్రభావ ప్రతి మరణ కాలను ఏసా ఎవరు కూడా ముట్టడానికి వీలేదు ఏ సుక్రీస్తున్నాం నీకు ఆజ్ఞాపిస్తున్నా ప్రతి ఒక్కరు మీ వాగ్దానాలు పొందుకోవాలి ప్రతి వాక్య ప్రభావాల హృదయంలో స్వీకరించాలో ప్రభావ అతను ఏసుకు వర్ణాలు తెలియస్తాను మీరే సాయపడండి అలాంటి కృప ప్రతి ఒక్క బిడకు అనుగ్రహించండి బలపతి అనే అనేక ప్రాంతాల్లో వెళ్తుండగా ప్రభావ అయినా మీ బిడ్డలకు మీ కంచి వేసి మీరు కాపాడమని ఎవరిని కూడా ప్రభావ దాన్ని బానిస కాకుండా ప్రభావ మీరు కాపాడని ప్రభావ ప్రతి బిడ్డ చుట్టూ ప్రతి కుటుంబం చుట్టూ ప్రభావ చిన్న వాళ్ళు పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్క బిడ్డను ప్రభావం ప్రోటక్ చేయని ప్రభావం ఇచ్చేయండి మహోన్నతులు ఒక తండ్రి నా తండ్రి మీ చాటు మీరు నివసించాలా మీద విశ్రయించాలా ప్రభా తి మీరు తప్ప ఈ లోకంలో మాకు ఎవరు లేదు ప్రభావ మీరేమో నా తండ్రి నా దేవ మీ కొరకు మేము కనిపెట్టుకున్నాం ప్రభా మీ కృప కొరకు మేము కనిపెట్టుకున్నాం ప్రతి ఒక్క బిడ మీ వైపు చూడాలా ప్రతి ఆత్మ మీ వైపు చూడాలా ప్రభావ చివరి దశలో కావాల జీవితాలు మీరు సమర్పించగలగల ప్రతి బిడ మీరు రక్షించుకోండి ఆయన ఇసు ప్రభ భయంబోయే దినా ఎంత భయంకరంగా ఉంటే ప్రభావ కానీ ప్రభావ మేము ఏ రీతికి వెళ్ళాలా ఎట్లా ప్రార్థించాలా ఏ రీతి ఉండాలా ప్రభావ కొంతకాలం నుంచి ప్రభావ మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు ప్రభావ ఎంత గొప్ప దేవుడు ప్రభావ టైం ప్రభావ మేము దగ్గర అవి నెరవేరుతా నీకులు ఆ నెరవేరే టైంలో మేము విన్న ప్రతి వాక్యం మేము పాటించాలా అది అమలు పరుచుకునే ప్రభావ నీకులు ప్రభు అతను మేము ప్రకటించాలి అనుభవపూర్వకంగా మీ వాక్యంలో మేము భద్రపరచబడాలా మీ వాక్యం సంపూర్ణమే నానబడాలా నిర్మలమైన మీ ఉదకంతో మేము స్నానం చేయబడలా ఉండాలా ప్రభావ అలాంటి కృప కనిగించే ప్రార్థనలు మేము గడపాలి ఉపాసన ప్రార్థనలు గడపాలా అనేకల కొరకు విజ్ఞాపనం ప్రార్థనలు ఎడత ప్రార్థనలు మేము చేయాలా ఓ దేవాలయ ఎందుకంటే అన్నింటి అంత ము సమీప అయినా మేము జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా దీవించాలా నిర్లక్ష్యంగా జీవించదు ప్రభావ ఓ ప్రభావ ప్రతి క్షణం మీకు విధేత కలిగి మీకు అంగీకారంగా మేము జీవించాలా అలాంటి సేవా నడిపించండి ఓ ప్రభావం గ్రూప్ లో ప్రతి బ్రదర్స్ కుటుంబాలంటే దీవించి ఆశ్రయించండి స్వస్థతలు అనుగ్రహించండి ప్రభావ సమస్త గణత మహిమ నీకే చెల్లిస్తాం అయినా గొప్పదేవ మీరు అద్భుతాల ఆశ్రయాలు జరిగించి మీరే మహిమందమంతిష్టమైన ప్రతి చోట మీ కొరికల్ని అందరినీ పెట్టుకొని మీ వాక్యం పట్ల మాకు దినదిన ఆసక్తి కలుగుతుంది ప్రభావ మేము వాక్యం గ్రహించకొని ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభావతి మమ్మల్ని ఎంతకైనా బలపరుస్తున్నారు ప్రభావ ఓ ప్రభావ ఇసు ప్రభా వేదనల సమయంలో ప్రభావ దుఃఖ సమయంలో కూడా ప్రభావ మీ వాక్యం చెప్పని ఆదరణిస్తున్నారు వాళ్ళని బలపరుస్తున్నారు మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభావ మీ అందరి మాకు దృఢమైన నిశ్చేత ప్రభావ ఆ రీతి సంపూర్ణ మీ అందరూ సాగిపోయి బిడ్డలుగా తయారు చేసి మీ కొరికి మమ్మల్ని పెట్టుకొని ఆ సిద్ధపరచుకోమని త్వరలో రాన్న యేసు క్రీస్తు పరిషత్ నామూన ప్రార్థించినాం తండ్రి ఆమెన్ మహాపరిషదు మహోన్నతుడ సర్వోన్నతుడ జీవం కలిగిన దేవ జీవాధిపతి అనేసయ్య నాయన నీకు వందనాలు ప్రభా నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి ఇదిగో ప్రభాన ఆయన ఈ గడిచిన కాలం కాచి కాపాడి ప్రభా నీకులు ప్రభా ఈ దినాన్ని చూడలేకపోయారు ప్రభా కానీ సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు ప్రభానయన సమస్త మహిమ గణత ప్రభావం నీకే యగ యగములు కలుగునగా హెల్లియా ప్రభా నా తండ్రి ఇదిగో ప్రభానయన పాటల ద్వారా మీరు మహిమను వందారు ప్రభానయన వాక్యం మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ఏసయ్యా మీకు కృతజ్ఞతలు మీకు స్థుతులు స్తోత్రములు ప్రభా మీకు లెక్కించలేని వందనాలు ఎస్ అయ్యా తండ్రి ఇదిగో ప్రభా ఏదైతే విన్న వాక్యం ప్రభా అయినా తండ్రి మరోదయంలో భద్రపరచుకోవాలా ప్రభాతం రీ ఆయన మరోదయంలో ఆ వాక్యాన్ని నాటుకోవాలా ప్రభాతం ఆయన ప్రభా ఆ వాక్యం ప్రకారం మేము ప్రవర్తించాలా ప్రభానైనా అటు జీవితం మీరు మాకు దయచేయండి ప్రభాతం రీ ఏదైతే విన్న వాక్యం ఉందో ప్రభాతం రీ ఇతరులతో మేము ఇతరులకు కూడా ఆ వాక్యాన్ని ప్రకటించే మీరు మమ్మల్ని లేవనెత్తండి ప్రభాతం ఇతరులకు ప్రభా ఆదరణకరంగా ఇతరులకు ప్రభా మేము ఇతరుల కష్టాల్లో ఇతరుల శ్రమంలో మేము పాల్పొందిన వారిగా ఉండాలా ప్రభాతం ఇదిగో ప్రభాన ఆయన ఈ వైరస్ ప్రభా మళ్ళీ సెకండ్ వేవ్ అని ప్రభా నైనా తండ్రి ఇదిగో ప్రభావ అయ్యా తండ్రి మా మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం ప్రభా ఇది మీ ఉగ్రత అని కానీ ప్రభా తండ్రి ఇంకా అనేకులకి ఇది తెలియలేకపోతుంది ప్రభా తండ్రి ఈ లోకంలో ఉన్న వైద్యులను నమ్ముతున్నారు లేదా ఈ లోకంలో ఉన్న హాస్పిటల్ వాటి చుట్టూ తిరుగుతున్నారు కానీ మీరు మాట్లాడారు ప్రభాతండ్రి వేటగాని ఊరిలో నుండి నాశనకరమైన తెగులు రాకుండా మీరు కాపాడతానన్నారు ప్రభా తండ్రి రాత్రి వేళ కలుగు బాణమైనను పగటి వేళ కలుగు బాణమైనను అలాగే ప్రభాతండ్రి నీ పక్కన ఎంతమంది కుడి పక్కన ఎడం పక్కన కూడని ఏ అపాయం నీ వద్దకు రాదని మీరు మాట్లాడారు ప్రభాన అయినా ఈ ప్రవచనమే ప్రభా ఇప్పుడు మా కాలంలో నెరవేరుతుంది కానీ మీరు చెప్పారు ప్రభా ఇలాంటివి ఏమొచ్చినా కానీ ఏ అపాయం మీ వద్దకు రాదన్న ప్రభానైనా తండ్రి ఆ విశ్వాసంలో ఈ రోజు అందరూ రావాలా ప్రభా తండ్రి అందరూ ప్రభా ఈ వైరస్ నుంచి కాపాడగలిగేది మీరే నమ్మాల ఒకవేళ ప్రభానం అయినా తండ్రి మా జీవితంలో ఏదైనా తప్పు చేసి మా జీవితంలో ఏదైనా నీకు విరుద్ధంగా మేము ప్రవర్తించుంటే లేదా పాపంలో మేము ఉంటే ప్రభానైనా మీరు మన్నించండి క్షమించండి ప్రభా మా పట్ల కనికరం చూపించండి ప్రభా ఈ ఉగ్రత నుంచే కాపాడగలిగేది మీరేనైనా తండ్రి మీకు తప్ప ఇంక ఇది ఎవరికి అసాధ్యం ఎందుకంటే పరమ మీరే స్వస్థపరిచే యోహు నేనే అన్నావు తండ్రి ప్రభావ ఎవరైతే ప్రభావం అయినా ఈ వైరస్ బారిన పడ్డారో ప్రభానైనా వాళ్ళందరినీ మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభానైనా తండ్రి వాళ్ళందరి పట్ల ప్రభా మీ ప్రేమ మీ కృప మీ జాలి దయాకరుణ చూపించండి ప్రభా వాళ్ళని ప్రభా నాయన తండ్రి ఈ వైరస్ నుంచి సంపూర్ణంగా స్వస్థపరచండి అలాగే ప్రభా తండ్రి ఎవరైతే ప్రభ హాస్పిటల్లో ప్రభా ఆక్సిజన్ లేక వెంటిలేటర్ లేక నానా అవస్థలు పడుతున్నారు ప్రభానైనా తండ్రి నా ప్రభ ఎవరైతే ఒకవేళ ఈ కోవిడ్ వచ్చిన వాళ్ళు ఉంటే ప్రభా వాళ్ళకి ఎలాంటి ఎమర్జెన్సీ సీరియస్నెస్ అవ్వకుండా మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభాతండ్రి ఇప్పుడైనా ప్రభా తండ్రి మేము అందరం తెలుసుకోవాలా ప్రభాతం మా పాపాలు ఒప్పుకోవాలా ప్రభానైనా లేకపోతే ఈ ఉగ్రత మా నుంచి పోదు ప్రభానైనా తండ్రి కాబట్టి ప్రతి ఒక్కరిలో ప్రభా క్షమాపణ క్షమాపణ నిన్ను అడగాల ప్రభాతం ఆ రోజు ప్రభానైనా నిన్నే పట్టిన ఏ రీతిగా అయితే ప్రభానైనా గోణ సంచి కట్టుకొని ప్రభ వాళ్ళు పాపాలు విడిచిపెట్టి పశ్చాత్తపడి ఉపవాసం ఉండారు ప్రభ ఆ రోజు ఆ ఉగ్రతను మీరు కొట్టివేశారు ప్రభా ఈ రోజు అలాంటి ప్రార్థన అందరిలో రావాలా ప్రభ ప్రతి ఒక్కరు ప్రభానైనా తండ్రి సత్యంలోకి రావాలా ప్రభానైనా తండ్రి వాళ్ళ ఆత్మీనేత్రాలు విప్పాలా ప్రభాని అయినా తండ్రి అలాగే ప్రభానైనా ఇత ఈ రోజు ఇల్లు అనేకులు ప్రభానైనా నీ స్వరాన్ని వినలేకపోతున్నారు ప్రభా తండ్రి నా ప్రభా అనేకుల్లో ప్రభాన వాక్యం ఉంటున్నారే కానీ ప్రభ లోక సంబంధంగా లేదా ఈ లోక సంబంధంగా జీవిస్తున్నారు ప్రభా వాళ్ళందరూ ప్రభానైనా తండ్రి సంపూర్ణంగా నీ సత్యంలోకి రావాలా ప్రభా విన్న వాక్యం ప్రకారంగా వాళ్ళు విశ్వాసంలో పెట్టాలా ప్రభాన అయినా తండ్రి మీరే మా పట్ల కణికరం చూపించండి ప్రభా ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారు వాళ్ళందరినీ సంపూర్ణ స్వస్థపరచండి ఎవరైతే ప్రభానైనా వ్యాక్సిన్ తీసుకోబోతున్నారో ప్రభాన అయినా వాళ్ళు ఎవరికి ప్రభా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభానైనా తండ్రి మీరు మాతో మాట్లాడారు ప్రభా నైనా తండ్రి ఒకవేళ ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సి వస్తే మేము ఎలా నడవాలో ఎలా ప్రార్థన చేయాలో కూడా మీరు మాకు చూపించారు ప్రభావ ఆ చూపించిన విధానాన్ని మేము అమలు చేయాలా ప్రభా అదే నిజమైన విశ్వాసం కాబట్టి ప్రభ అది మేము క్రియరూపకంగా చేయాలా వ్యాక్సిన్ గురించి లేదా ఈ వైరస్ గురించి మేము భయపడడానికి వీళ్ళదు ప్రభా ఎందుకంటే మమ్మల్ని కాపాడే మీరు కొనకడు నిద్రపోరు కాబట్టి తండ్రి మీరు మమ్మల్ని ఎప్పుడు విడవరు ప్రభా ఎడబాయనన్నారు ప్రభా కాబట్టి తండ్రి వ్యాక్సిన్ ఒకవేళ మేము తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినా ప్రభా ఆయన దాన్ని ఎలా గద్దించాలా మీరు మాకు బయలుపరిచారు ప్రభా అదే రీతిగా మేము ముందుకు సాగిపోవాలా ప్రభాతండ్రి అలాగే ప్రభాతండ్రి నైనా ఈ లాక్డౌన్ పెడితే చాలా మంది ప్రభా తండ్రి చాలా మంది జీవితాల్లో ప్రభా చాలా నష్టం జరుగుతుంది ప్రభా ఎంతో మంది పేదవారు ఉన్నారు ప్రభానైనా ప్రతి ఒక్కరికి మేము కూడా సహాయపడి మనసు మీరు దయచేయండి ఎవరైతే సర్వం కోల్పోయారో ప్రభానైనా తండ్రి వాళ్ళందరికీ మీరు తిరిగి ఇవ్వండి ప్రభా తండ్రి వాళ్ళు చేసే పనుల్లో మీరు తోడండి ప్రభానైనా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని రంగాలుగా మీరే కాచి కాపాడండి ప్రభానైనా తండ్రి మేము కూడా మా శత్రువుని ప్రేమించాలా ఇతర గురించి ప్రయాసపడాలా భయంకరమైన దినాల్లో శ్రమ దినాల్లో అంత్య దినాల్లో మేము ఉన్నాం కాబట్టి తండ్రి వీళ్ళందరి గురించి ప్రభావైనా మేము ప్రార్థించే వారిగా ఉండాలా ఎడతెగ ప్రార్థన చేయాలా ప్రభానైనా మెలకువగా ఉండి ప్రభా వీళ్ళందరి గురించి ప్రార్థన చేయాలా ప్రభా తండ్రి ప్రభా న్యూ ఇయర్ ప్రభాన ఎవరిని ఈ వైరస్ బారిన పడకుండా ఈ కేబిపిఎం గ్రూప్ లో అలాగే ఎవరైతే వాకి వినబోతున్నారో అందరినీ మీ యొక్క ముద్రలో ముద్రించుకోమని ప్రభానైనా మేము అందరం మీ రెక్కల కింద ఉంటేనే మాకు ప్రభా క్షేమం కాబట్టి మీ రెక్కల కింద మేము ఉండాలా ప్రభాతం అండి ఒకవేళ ప్రభా నైనా ఒకవేళ ఆ మందులో లేకుండా మేము ఉంటే ప్రభా తిరిగి నీ దగ్గరికి మమ్మల్ని చేర్చుకోండి ప్రభావం అయినా తండ్రి మా ప్రతి పాపములను ఆ ప్రథములను క్షమించండి ప్రభాతండి నాయన విశ్వాసంగా ముందుకు వెళ్ళాలా ఈ వైరస్ గురించి భయపడడానికి వీల్లేదు అలాగే వైరస్ జాగ్రత్తగా మేము ఏదైతే ఈ వైరస్ రాకుండా పాటించాల్సిన చర్యలు కూడా మేము పాటించాలా ప్రభ ఇతరులకు ఆదరణగా ఉండాలా ప్రభ ఇతరుల గురించి ప్రార్థన చేసే వారికి మమ్మల్ని నడిపించి వాక్యం ఈ రోజు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలుగు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త మహిమా గణతా ప్రభావములు నీకే యోగములు చెల్లిస్తూ ప్రార్థిస్తున్న నజరేడైన ఏస్తూ క్రీస్తు నామం పేట అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఒక చిన్న సాక్ష్యం చెప్పాలని పేరు వస్తుంది లేవా ఇందాక చక్రవర్తి బ్రదర్ గురించి అన్నయ్య చెప్తున్నారు కదా సో అదే నాది కూడా నాకు కూడా సేమ్ వర్షన్ అయింది అనమాట ఎప్పుడు కూడా సేవలో డబ్బులు పెట్టినా కూడా నేనేమంటూ ఆలోచన చేస్తా అంటే ప్రభా ఇది మీ సేవ కొరకే వాడుతున్నాం ప్రభా ఎక్కువ వద్దు తక్కువద్దు ఎంతైతే పెడుతున్నామో అంత ఒకవేళ వీలైతే ప్రభు మీ సాక్షి నిలబెట్టుకోవడానికి ఈ కార్యం జరిగించండి ప్రభు అని ప్రాథమిక నేను ఎప్పుడు పైసలు పెట్టినా సేవలో అవి మళ్ళా రిటర్న్ వచ్చేస్తాయి నాకు ఎంత పెట్టినానో అంతేనే వస్తుంది మళ్ళీ అది గమ్మత్ కాబట్టి మొన్న నేను కరీంనగర్ పోయినా ఆంధ్రాకి వెళ్ళినా మళ్ళా కూడా పోయినాం సరే ఎంతైనా కూడా ప్రభు తిరిగి మళ్ళా అంతేనే ఇచ్చింది అమౌంట్ నేను రాత్రి పడ్డది నా అకౌంట్లో క్రిడేట్ అయ్యాడు అవి వస్తాయన్న సంఘటనకు తెలియదు అసలు పడ్డైనా సంఘటన నాకు తెలియదు ఫోన్ చేస్తే తెలిసింది ఇట్లా ఇన్ని పైసలు పడ్డాయి అని చెప్పి లాక్డౌన్ టైంలో ప్రతి ఒక్కరికి కష్టమే ఉంది కానీ అయిన సేవ గురించి పెడుతున్న ప్రతి ఒక్క వన్ రూపీ కూడా రిటర్న్ ఖచ్చితంగా ఏస్రో మనకి ఇస్తాడు అది నేను ప్రాక్టీస్ చేసి వాక్యం ద్వారా ముందుకు నడిచినాం అంటే బీదలను ప్రేమించాలని అందరికీ తెలుసు ఆదరించాలా అందరికీ తెలుసు కానీ ఎంత లెవెల్లో పాటిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ నైంటీ పర్సెంట్ వరకు వాక్యాలని మేము పాటిస్తున్న తర్వాత మాకు అవి అచ్చా పలానా వ్యక్తితో ఇట్లా మాట్లాడుతుంది ప్రభు అంటే దీనిలో మేము ఆదరించడంలో తక్కువైనాం కాబట్టి ప్రభు మేము ఈక్వల్ చేసుకుంటాం మళ్ళా అనేది క్లారిఫికేషన్ అనేది ఎక్కువ జరుగుతుంటుంది నాకైతే పాటించే వాటిని తిరిగి ప్రభు మళ్ళా గుర్తుకు ఎందుకు అంటే దానిలా తక్కువైతున్నానేమో అని చెప్పేసి అయితే ఒక్క బ్రదర్ కి కూడా నేను హెల్ప్ చేసిన ఆయన సేవ చేయాలనుకుంటుండు లాక్డౌన్ టైము ఫుల్ చాలా క్రిటికల్ పొజిషను ఆయనకి పైసలు కావాలా అయితే ఆయన నాకు అడుగుతుంది పైసలు అయితే నేను చాలా ప్రార్థనలు పెట్టినా ప్రభావా ఈయనకి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నా సేవకుడికి సరే ఇచ్చి వదిలేసే అంత గొప్పనైతే నా దగ్గర లేవు పైసలు అంత ఏజ్ కూడా నాది కాదు కాబట్టి నేను ఇస్తా పైసలు కానీ అప్పులకి ఇస్తా ఒకవేళ ఆయన అదే అప్పు తీసుకుంటే బయట అసలు కంటే ఎక్కువ కట్టాల్సి అంటే డబ్బులు పడుతుంది అందుకుంచి ఆయన నేను ఒక ఉపాయం చేసినా ప్రార్థనలో పెట్టినా ప్రభావ మీరు ఇయ్యమంటే ఇస్తా ప్రభావ మీ సేవ కొరకై మహిమార్థంగా వాడబడుతున్నాయి అంటే నేను అప్పులాగా ఇస్తా ప్రభావ ఆయనకి ఇచ్చైతే వదులుకోలేను అన్ని పైసలు కూడా నాకు సంపాదించాలన్న కష్టమే కాబట్టి నేను ప్రార్థనలు గడిపి ఆయనకి చెప్తున్నా ఇస్తా బ్రదర్ నేను చేసి మీకు అని నాకు కొంచెం అమౌంట్ వచ్చేది ఆ అమౌంట్ తీసుకున్న నా దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి అయితే రావాలో ఆ తీసుకొని నా దగ్గర పెట్టుకొని నేను ప్రార్థన చేస్తున్న ప్రభావం మీ చిత్త అయితే ఇస్తా లేకపోతే లేదు ప్రభావ మీ చిత్త ప్రకారం అయితే ఇస్తా మీ సేవ మీ మహిమార్థం కొరకే వాడబడుతున్న ఈ పైసలు అంటే ఇస్తా నా దగ్గర ఉంటే గుడ్లు పెట్టవు కదా అవి సో నీ సేవకొరకే వాడడానికి ఇస్తా ప్రభా కానీ మళ్ళీ తిరిగి ఇవ్వమని చెప్పిన నేను అప్పులక్కనే ఇస్తా నీకు బయట ఇంట్రెస్ట్ వాడతాయి కాబట్టి మనం ఇంట్రెస్ట్ తీసుకోము ఒకరి దగ్గరికి ఇంట్రెస్ట్ ఇవ్వము అది ఈ పొద్దు నుంచి కాదు మననున్నప్పటి దాని నుంచే అది నేర్చుకున్నాను సో ఈ ఆలోచనలన్నీ కొన్ని ఏళ్ళ నుంచే ఉండే ప్రభు ప్రేరేపణతోని నడిపిస్తున్న విధానం బట్టి సో ఆ బ్రదర్ కి నేను అన్ని మళ్ళా మా ఇంట్లో సౌదలు రేషన్ అవన్నీ వేసి మా అన్న వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ ఇచ్చి మా సిస్టర్ కావాల్సిన మ్యారేజ్ అంతా పైసలు సమకూర్చి దాని తర్వాత నా నా పర్సనల్ గా నేను సంపాదించుకున్న పైసలు సివి ఎందుకు ఎప్పటికైనా సేఫ్టీకి పనికొస్తాయని పెట్టుకున్న పైసల్ని దాన్ని దేవుడి సేవ కొరకే ఇవ్వాలి అని నేను ప్రార్థన కట్టినా సో దేవుడు ప్రేరేపించిడు ఇచ్చేసే నువ్వు పైసలు అని చెప్పి నేను తీసుకొని వన్ లాక్ రూపీ ఇచ్చేసేసిన సరే అమౌంట్ చెప్పొద్దనుకున్నా కానీ ఇచ్చేసేసిన వన్ లాక్ రూపీ ఆయనకి ఇచ్చేసేసిన రండి బ్రదర్ అంటే ఆయన ఎంతో సంతోషంగా వచ్చిండు నాకు ఎంతో ఇంట్రెస్ట్ తక్కువ చేసిన బ్రదర్ అనేసాను అవును బ్రదర్ మళ్ళా నాకు తిరిగియండి ఇంత పైసలు నేను మళ్ళీ సంపాదించాలంటే చాలా కష్టము కానీ ప్రభు ఖచ్చితంగా నాకు సమకూర్చి ఇస్తాడు ఖచ్చితంగా ఇంత చిన్నోన్నైనా ఏదైనా కూడా నేను చెప్పే ప్రతి ఒక్క అక్షరం కూడా వేసుక్రీస్తు నామ మహిమార్దం కొరకే చెప్తున్నా నా గొప్పతనం గురించి అస్సలు నేను చెప్తనే లేదు అది ఎప్పుడో వదిలేసినా గర్జం తీసుకున్నప్పుడే రక్షణ పొందినప్పుడే స్టేజీలు ఎక్కాలా చాలా వాళ్ళకి కప్పుకోవాలా నేను ఎప్పుడో మూటగట్టి పక్కన పెట్టేసిన వాక్యాల చేత ప్రేరేపింపబడ్డ వాక్యాలతో బలపడిన ఆ జమాన నుంచే కానీ అవి ఇంకా ప్రభు అభివృద్ధి పరుస్తులు ఒక్కొక్కరితోనే ఒక్కొక్క వాక్యం మాట్లాడిపిస్తా కాబట్టి ఆయనకి ఇచ్చేసిన వన్ లాట్ ఆయన తీసుకొని ఎంతో సంతోషంగా ఆయన కావాల్సిన పని సేవలో కావాల్సిన అవసరం తీరిపోయినాయి నాకు మొన్న ఫోన్ చేసి అడుగుతున్నాయి నా బ్రదర్ నేను నీకు ఇచ్చేస్తున్నా పైసల నుంచి మొన్న ఫోన్ చేసి నాగ ఫిఫ్టీ అయి నేను ఇంకో ఫిఫ్టీ బ్రదర్ ఫిఫ్టీ పిచ్చేస్తా ఇంకో ఫిఫ్టీ తర్వాత అంటే నేను ఏం నాకు ఇప్పటికీ కూడా ఆ పైసలు అవసరం లేదు నీకు ఇంకా టూ త్రీ మంత్స్ నీకు చెయ్యి ఫ్రీ అయినాక నెయి ఇంకా వేరే అప్పులు ఏమైనా బ్రదర్ అని చెప్పినా హలోయ కానీ ఆ బ్రదర్ కాకుండా నాకు వన్ రూపీ నెక్స్ట్ మంత్ రాబోతుంది చెప్పు ఆ బ్రదర్ కాకుండా తలలోయ అది దేవుని మహిమార్థమే నేను వాడిన ఈశ్వ సేవ గురించే స్వార్థపూరితమైన సేవ నేను ఎప్పుడు చేయాలనుకోలే స్వార్థపూరితమైన ప్రార్థన ఎప్పుడు మోకరించి చేయలే ఎప్పుడు కూడా ఆయన నామాన్ని మయమపరచడానికి ఇతరులని ఆదరించడానికి ఆయన సేవలో నడిపింపబడడానికి నేను చేసిన ఎప్పటి నుంచైతే అప్పటి నుంచి వాక్యాలు నేను వింటూ ఉంటూ వస్తున్నానో ఆ వాక్యాలన్నిటినీ కూడా నేను పాటిస్తూ వస్తూ ఉంటానే ఈ అనుభవం అనేది జరుగుతుంది నా కాబట్టి చెప్తున్నది ఎందుకు ఈ ప్రతి ఒక్క అవసరం ఈస్రో నామం మహిమార్దమై అంటే ఈ వాక్యాలు అనేకులు విని ఈ మాటలు అనేకులు విని ఈ సాక్ష్యాలు అనేకులు విని వాళ్ళు కూడా మార్పు చెంది ఏస్రో సేవలో వాడబడ్డానికి అది కూడా ఈస్రో మహిమార్దమయ్యే దానికి ఇంకేం లేదు కాబట్టి ఇంతకుముందు చక్రవర్తి బ్రదర్కి జరిగినది నాకు జరిగింది ఈ రెండు విషయాలలో చాలా జరిగింది కానీ ఇప్పుడు లేటెస్ట్ గా అయినా కాబట్టి ఈ రెండు విషయాలు మీతో పంచుకోవాలనే నాకు వచ్చింది థ్యాంక్ యూ రవి పెద్దలు ఈ సమయం ఇచ్చినందుకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఈ చిన్న దేవించి ఆశీర్వదించిన కదా మా ఇంట్లో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కానీ నా ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్ ఉంటాయి నేను చెప్పింది వింటారు వాళ్ళు కానీ వాళ్ళు చెప్పిన ఆలోచన నేను వినాలంటే అది ఈ లోక సంబంధమైన లాట్లాగా ఉంటుంది సో బాగా డిస్కషన్ చేస్తే కానీ దానికి ఒక పుస్తక రాదు ప్రార్థనలో గడిపి ఇది గడిపి అది గడిపి ఎంత పెద్దవాళ్ళున్నా కానీ ప్రభు ప్రేమతో స్వీకరించి చిన్నోళ్ళ ప్రభు ప్రేమతో స్వీకరించి నడిపింపబడ్డమని ఏడవైనా ఆయన నామాన్ని మైమపరచాలంటే ఇంట్లోతోనే ఒక టెంపరీ జీవితం అనేది అంటే పరదేశులం అదొక తీర్మానం ఇస్తున్నాం థ్యాంక్ యూ కదా నేను ఇస్తున్నా స్తోత్ర ప్రభావ పరిశుద్ధ వేసే పదేవామి వందనాలు ప్రభావ ఏసే పిలుస్తు నామం బట్టి ప్రభావ మీ యొక్క సాక్ష్యాన్ని ప్రభావ మీరు ప్రేరేపించి చెప్పి చెప్పిపించినందుకు వందనాలు ప్రభావ మీ నామం మహిమార్థమయ్యే వేసే ప్రభావ మీ సాక్ష్యం చెప్పబడింది కోయలమా లో ఏ ఒక్క చిన్న అహము గర్వం ఉన్నా ప్రభా ంపవడానికి ఉన్న ప్రభా దాన్ని తీసివేయండి ప్రభా అయోక మీ కృపలో మీ కంకరంలో దేవా మీ పాదశాన్ని నీకు ముందు ఇస్తూ ప్రభా మీ పాదాలు చనిపో చేరిని ప్రభా మీ నామాన్ని స్మరిస్తూ నామాన్ని గణపరుస్తూ నామాన్ని మహిమపరుస్తూ ప్రభా ముందుకు నడవాల్సి ఉంది ప్రభా తీసుకునే ఈ తీర్మానం వెనకబడకుండా మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి బలం చేత నడిపించండి ప్రభావ నడిపించేవారు మీరే ప్రభా మీకి ఎంతో లెక్కలేని వందనలు ప్రభా మీ వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డలు విడుదల చేయండి ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రభా మోకరించి ప్రాధాన్యత వాళ్ళు ప్రభా స్వచ్చత పొందుకొని వాళ్ళందరూ సరస్వత మీకు రావాలా సహాయపడని ప్రభా ఎట్టి పరిస్థితిలో మాలో భయం ఉండడానికి వీలేదు ప్రభా బ్రతుకుట త్రీస్తే చావైన మేలోని తీర్మానం తీసుకొని మేము ముందుకు వెళ్ళాలా ప్రభా అవు ప్రభా వాక్యం రుచిగా ఉంది కాబట్టి ఆ ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ముట్టాలి ప్రభా మాకు బలం దయచేయండి శక్తిని దయచేయండి ప్రభా దేవా ఈ న్యూస్ చూసి అందరూ భయపడుతున్నారు దేవా కానీ మీరు మాత్రం మాకు మా డాగు చోట ఏసయ్యా మీకు వందనాలు ప్రభా మీరు ఎక్కడ కింద మేము ఉన్నాం ప్రభా ఏసేయా మీకు ఇంట్లో ఎక్కడైనా వందనాలు ప్రభా మీరే గొప్ప ఆత్మకార్యం జరిగించండి ప్రభా వాక్యాన్ని వీరికి దయచేయండి ప్రభా ఏసా వేరేతనంగా ఉండడానికి వీలేదు ప్రభా వాక్యం వినియోగించడానికి వీలేదు ప్రభావ మీరు సాయం దయచేయండి క్రీస్తు క్రీస్తునామం ప్రార్థనిస్తుంటే శ్రవణ్ ప్రజల థ్యాంక్ యూ అన్న ప్రేజ్ గార్డ్ అన్న అందరూ ఫ్రెస్ గార్డ్ ప్రేజ్ గార్డ్ వస్తామని ప్రైజ్ గార్డ్ బ్రదర్